స్తోత్రం ప్రభా నాయన చేసే ప్రభా నీ పాములకు వేలా స్తోత్రాలు దేవాసే మా ప్రభా ఈ మధ్య కాల సమయంలో దేవాయసే మా ప్రభా ఎవరైతే ఇద్దరు ముగ్గురు నానామంలో ఉంటారు చెప్పారు మా ప్రభా ప్రభా మా మధ్యలోండి నడిపించండి మా వాక్యం చేత మాట్లాడారు మా ప్రభా పాటల చేత నీకే మాయమా గణత ప్రభావం చెల్లెల మా ప్రభా దేవాసే మా ప్రభా ఈ రోజు కూడా నీ కృప చేత యొక్క భాగ్యం చేత దేవాయస్రభ మేము ఇక్కడ వరకు వచ్చిన నీకు వందనా స్తోత్రాలు దేవా మా బంధుమిత్రులు అదూ దేవీ ప్రతి ఒక్క బిడ్డను సజీవలికలో నీకు వందన స్తోత్రాలు దేవసే మా ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలో ఉంటా సాయం చేయండి మా ప్రభా దేవ ఎంతగానో కృషించినా దేవాయశ్ మా ఎంతగానో నీరు చాపడిన దేవాయశ్ మా ప్రభా ని ఎడబాయని దేవుడు మా ప్రభా దేవ నిడవకుండా ఏమో దేవ నిన్ను నీ తట్టు తిరిగే భాగ్యం దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా దేవ మీరే ప్రతి దాంట్లో దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవ మా ప్రభా మీరే మాకు కడతాయి ఉన్నారు మా ప్రభా మీ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా దేవ ప్రతి దాంట్లో మీరే సాయం చేస్తుందని పట్టిస్తూత్ర మా ప్రభా దేవ ప్రతి ఒక్కరు హృదయవాంచ తీర్చండి మా ప్రభా మీరే సాయం చేయ పాటల్లో వాక్యంలో ప్రతి దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీస్ పెట్టబెట్టుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ ప్రకాశించు చున్నావు నా పై సినులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సదా సమాధానమై సదా కాలమునూ నడిపించు చున్నావు నీ కీర్తికై సియోనులో మహోనతుడా నడిపించు చున్నావుని కీర్తికై తియోనులో మోహనతుడయా నిర్దోషమైన మార్గములు నాంతరంగమున ధైర్యమునిచి నిర్దోషమైన మార్గములు నాంతరంగమున ధైర్యమునిచి నీ సన్నిధిలో నను నిలిపి ఉన్నత విజయము నీచితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత ధైర్యము నీచితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నను ఎడబాయవు నీవు విడువవు నను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపైనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సదాకాలము నను నీతో నడిపించు చున్నావు నీ కీర్తికై సియోనులో మహోనతుడా పింఛుచున్నావుని కీర్తికై స్త్రియోనులో మహోనతుడా దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపా వరములతో నన్ను నిలిపి సత్య సాక్షిగా మార్చితి కృపా వరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి నీ మనసును పొందుకుని నీ ప్రేమను నింపుకుని ఈ తదను ప్రతినిత్యం నేను ఆరాధింతును ప్రతిక్షణము సియో నూ నో నొందినీవ ప్రకాశించు చున్నావు నా పై సి నో నువూ ప్రకాశించు చున్నావు నా పై సమాధానమయ్యి సదాకా నను నీతో మహోనతుడాయ్యా నడిపించు చుల్లాగునీ కీర్తికైయో మహోనతుడాదివ్యమైన మహిమను పరలోక మందునే చూచేదను నీ దివ్యమైన పరలోక మందునే చూచేదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష్ప బిందువుతుడి చదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష్ప బిందువుతుడి చదవు నీ మాటల మకరందమును మరో పురాణి అనుబంధమును మరువవునను ఎండబాయవు నేను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపైనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నీతో నడి పిచు చుల్లా బూని కీర్తి కై పియోలు లో మహోన తుడా సయ నడి పించు కీర్తికొలో మహోన తుడా సయో నా జీవిత కాలమంత నిశాగ దయో జీవిత కాలమంతేసు గడి పేద యేసు నడి చేసుతో గడి పేద పరమును చెరగని వెళ్ళద పరమును చరగని వెళ్ళద హాను కుల సాగదా ని సాగద నా జీవిత కాలమంతా తల్లి మరచిన తాండ్రి విడచిన తల్లి మరచిన తాండ్రీ వీడ చిన్నా బులే విల్ వేసిన బంధువులే నను విలవేశుని తో సాగేదా ని సాగేదే సునీతో నా జీవిత కాలమంత నిశాగ దయో నా జీవిత కాలమంత వినుక శత్రువులు వింటాడినను వెనుక శత్రువులు వింటాడినను ముందు సముద్రము ఎదురుచ్చిన ముందు సముద్రము ఎదురుచ్చిన మూషే వల సగదే సునీతో నా జీవిత కాలమంత నిశాగోని తో నా జీవిత లోకపు లోకపులు నన్ను దురించిన లోకపు శ్రమలు నన్ను దొరించిన కటినిలు రాళ్ళతో హింసించిన కటినీలు రాళ్ళతో హింసించిన సిఫెను బలె సాగేదా ని నిసీ కాట క్రిస్తే చావైనా మే ఐనా బ్రత కుట క్రిస్తే చావైనా మే లైనా క్రిస్త కు అత సాక్షిగా మారిస్త కు అత సాక్షిగా మారేద పౌల వల సాగదా నిసాగే నిసాగదనితో నా నిసాగే జీతకాలమంత నిసాగ దయసుతో నాకాలమంతా అలా నాదంతు ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేలా ఉందంటే నువ్విచ్చినది ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నీదే బ్రతుకంతా నీదే నాదంతూలో కానా ఏమీ లేదయ్యా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 ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆగరించే ఆరోగ్యం ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూలో కానా ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా नीदे नीडे रतुकं ता नीडे नीडे नीडे रतुकं ता नीडे नादंतो लोकान एदि नीडैया नाकु उन्नैी बलम नाकु उन्नैी फलम ट्रागु चुन्नैी जलम निलवनी दै गृहं నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం ప్రాగుచున్న ఈ జలం నిలువ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతకుచున్న ప్రతిక్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతకుచున్న ప్రతిక్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నీదే తుకంతానిదే నాదంతు ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా అలా మనమేసునివారలమో తన వారి గనేయుమో మనలను రాక్షించేను తనకే స్ పాడదము హు నివారలము తన వారి గణేందు మనలను రాక్షించేను తనకే స్థుతి పాడదము కృపా సత్యాం పూర్ణా వాక్యా నరూపి కృపా సత్యా సంక్యాము నరూపి కను తి మహిమ జన తుమారు నీల ను గుంటి మీ తండ్రి మైమను మినతైక కుమారుని తన ప్రేమ అద్భుతమైనది మనము కొని ఆడేదము తన ప్రేమ అద్భుతమైనది మనము కొని ఆడేదము మనమేసునివారలము తన వారి గణిందు వారు ఆయన తట్టు చూడగా వేలుగు కలిగేను వారు ఆయన తట్టు చూడగా వేలుగు కలిగేను मन लनु ताने वेलगिंचन तन वाक्यमो द्वरने మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారా నే ప్రభుత్ముడ నీరిగి తనకే స్థుతి పాడేదము ప్రభుయూత్తముడనీ తనకే స్థుతి పాడెదము మనమేసు నివారలము తన వారి మనలను రాక్షించేను తనకే స్థుతి పాడెదము దైవాత్రుండు సాజీ వరాలు ఇంటిని కట్టుచున్నా దైవపుత్రుండు సాజీ వరాలు ఇంటిని కట్టుచున్నాడు దేవుని తేజమురాగా మహిమతో నిండె గృహము దేవుని తేజమురాగా మహిమాతో నిండే గృహము మందిరములు తనకు మహిపాడెదము ఆయా నీరములు తన మహిమను పాడెదు సునివారలము తన వారి గణదు మనల్ ను తనకి ఆడదము ఎందారిని ప్రభు ముందు ఎరిగేను వారిని నిర్ణయించెను ఎందారిని ప్రభు ముందు ఎరిగేను వారిని చినిగా మహీ మేను పిల్ల చిర్ మహీ మే తన తనయుని రూప మనమాయో తన తనయురూపమి మన ఆనందో సునివారలము తన హరి గణేము మన తనకే స్థుతి పాడేదము మహిమా నివసించు మహిమ మహిమతో నిండి ఉహిమా నివసించు మహిమ మహిమతో నిండియుడును మన ప్రభువే దీపమయ్యుండు తన వెలుగు ప్రచుర మగున్ మన ప్రభువే దివ్యమై ఉండు తన వెలుగు ప్రచురమగున్ యుగ యుగములు మనమంతా ప్రభుయేసు నుండెదము యుగ యుగములు మనమాంతా ప్రభుయేసుతో నుండేదము మనమేసువారలము తన వారి గను మనలను రాక్షించేను తనకేస్తు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయా నా నిలు వెళ్ళని నా మన సారమే సన్నిధిలో తాగిలపడి నమస్కారము చేసేదా తాగిలపడి నమస్కారము చేసేదా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు మహిమను వివరించునే ప్రతివసంతమూ నిదయా కిరీటమి ప్రకృతి కల నీమీ మనువరిు నే ప్రభువాణి నే ఆరాధీత తాస్లతో కృతజ్ఞతాస్లతో ప్రభువాణిన్నే స్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో స్తుతులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా వెళ్ళ నింది ఉన్నావు మనసారణి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను పిలిపించినందున పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతూ హర్షధ్వనులాతూ పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతూ హర్షధ్వనులాతూ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా వెళ్ళని ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా తాగిలపడి నమస్కారము చేసేదా పక్షి రాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై భూ భరించి పక్షిరాజు వై నీర కలపై మోసితివే నీవే నా తండ్రి వై నా జలు భరించివే పరి వయోహదేవా మహిమ పరచద స్తులతో పరచ స్ గీతాలతో స్తులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతను ఆరాధించు పరిశుద్ధుడా వెళ్ళనింది మనస్తారని తాగిల పడిన చేసేదా సాగిల సాగిలపడి నమస్కారము చేసేదా అలా స్తోత్రం నాయన ప్రభా ఏమా ప్రభా పాములకు వెళ్ళా స్తోత్రాలు దేవాసేమకాల సమయంలో దేవాయసా ముట్టే శ్వాస పక్షుణాన్ని బట్టి స్తోత్రం మాకు ఈ వాక్యం అంతా మొత్తం మీరుండండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా మీ కుమనించండి మా ప్రభా నోటి మాట మాట్లాడండి మా మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతునే స్పెడి వేడుకొచ్చిన తండ్రి ఆమె ఇక్కడేం చెప్తాడు అంటే మనకు అతే సార్త ఇరవై అధ్యాయము పద్నాలుగో వచ్చనం నుంచి మనము చూసుకుందాం ఇక్కడ ఏందంటే తలాంతల గురించి చెప్తుండవు కరొక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై దాసులను పిలిచి తన ఆస్తిని వాళ్ళకి అప్పగించినట్లును అతడు ఒకని ఐదు తలాంతును ఒకరికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యం చెప్పినా వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను ఏం చేస్తుండే ఇక్కడ తలాంతులు ఇస్తుండనుడు తలాంతులు ఇస్తుండు ఒకనికి ఐదు ఇచ్చిండు ఒకనికి రెండు ఇచ్చిండు ఇంకొకనికి ఒకటి తలాంతిచ్చిండు సో అతడు దేశాంతరం పోయే ముందు వాళ్లకు తన ఆస్తిని ఇచ్చిపోయిండు అంటే ఇక్కడ చూస్తే మనకు ఒక్క తలాంత్ అంటే అప్రాక్సిమేట్లీ మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు మన చెప్తురు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇది ఎప్పుడు రాసారు బైబుల్లో ఎయిటీన్ సెవెంటీ ఆ టైమ్ లో మూడు ఉంది సో ఇప్పుడు ఈ టైంలో మనకు చూసుకుంటే ఒక్క తలాంత్ వచ్చేసి ఫార్టీ కేజెస్ ఆఫ్ సిల్వర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ గోల్డ్ అని మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ రూపకంగా ఇజ్రాయేల్ యొక్క వాళ్ళ కరెన్సీ ప్రకారం చూస్తే 45 ఐదు కిలోలు ఇక్కడ చెప్తుండు వెయిటెడ్ ఇజ్రాయల్ యొక్క వెయిట్ చేస్తే తలాంత్ ఒక్క తలాంత్ నలభై ఐదు కిలోలు కిలోలు ఇంటూ మనకి ఈ రోజు ఎంత రేట్ వచ్చేసి సిల్వర్ రేట్ వచ్చేసి పర్ గ్రామ్ వచ్చేసి నలభై ఐదు కిలోలు ఇంటూ గ్రామ్ వచ్చేసి ఒక అరవై రూపాయలు పెట్టుకుందాం అంటే ఇరవై ఏడు వేలు అరవై ఐదు వేలు అవుతుంది ఒక్క కిలో అరవై ఐదు అంటే మూడు వేల లక్షల ఇరవై వస్తుంది అనమాట అదే మనము మూడు వేల తీసుకుంటే పద్దెనిమిది వస్తుంది మనకి ఒక్క తలాంతు ఇక్కడ చూసుకుంటే మనకు ఇంత వ్యయము మూడు లక్షల ఇరవై ఐదు అంత అక్కడ ఇచ్చి పోయింది యజమానుడు యజమానిపోయినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తే చూసాం ఇచ్చిపోయినప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటిలో వ్యాపారం చేసి ఏం చేసిండు వ్యాపారం చేసిండు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు సంపాదించాను ఐదు తలాంతులకి ఇంకొక ఐదు తలాంతులు ఎక్స్ట్రా సంపాదించాడు అలాగే రెండు తీసుకున్న వాడు మరి రెండు సంపాదించాను అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్లి భూమి త్రోవి తన యజమానుడి సొమ్ము దాచిపెట్టాను బహుకాలం అయిన తర్వాత దాసుడు యజమానుడు వచ్చి వారి యుద్ధం లెక్క చూసుకున్నాను చాలా ఏళ్ళైంది తన ఆస్తిని ఇచ్చినవాడు దేశాంతరం పోయి వచ్చిండు ఈ రోజు మన యేసు ప్రభువు నీకు ఐదు తలాంతులు ఇచ్చేయండు ఐదు తలాంతులు ఇచ్చినప్పుడు నీకు ప్రార్థన వరం ఇచ్చిండు ప్రతి ఒక్క భాష వరం ఇచ్చిండు స్వస్థత వరం ఇచ్చిండు ప్రతి వరాలు నీకు ఇచ్చిండు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నీకు రెండు తలాంతులు ఇచ్చిండు నీకు పాట తలాంతి ఇచ్చిండు వాక్యం తలాంతిచ్చిండు నీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రాణం చేసే తలంతిచ్చిండు ప్రవచన వరం ఇచ్చిండీ ఈ రోజు నీకు భాషల వరం ఇచ్చిండు భాషలకు అర్థం చెప్పే వరం కూడా నీకు ఇస్తుండే ఈరోజు సో నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు ఈ తలాంతులన్నీ తీసుకొని భూమిలో పాత పెడుతున్నావా లేదంటే ఎలుగెత్తి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి పంచుతున్నావా నువ్వు ఇలా ఉంది మన జీవితం ఈరోజు ఈరోజు తలాంతులు తలాంతు అంటే ఎంత కాస్ట్లీ అది తలాంతు నలభై ఐదు వెండి అయినా కానీ ఒకవేళ గోల్డ్ అయింది నలభై ఐదు కిలోలు అంటే కిలోకి ఎంత వస్తుంది చెప్తున్నాను నేను కిలో గోల్డ్ కిలో గోల్డ్ ఎంత ఉంటుంది అంటే నేను చూస్తే అప్రాక్సిమేట్లీ ఈరోజు ఫోర్ సిక్స్ ఉంది రేటు ఇంటూ హండ్రెడ్ అంటే ఫోర్ అంటే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ సిక్స్ అంటే టూ ల్యాక్స్ థర్టీ టూ క్రోడ్ థర్టీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అనమాట ఈ రోజు మనం చూసుకుంటే అంత ఐదు తలాంతులు సో అంత విలువ అక్కడ విలువ పెట్టి తన యజమానుడు వెళ్ళిండు వెళ్ళిపోయినప్పుడు ఆ తలాంతులను మనం ఏం చేస్తున్నాము తలాంతులను పడేస్తున్నామా లేకుంటే దాన్ని మనము భూమిలో పాతి పెడుతున్నామా తలాంత మనకి ఇచ్చిండి ఈరోజు దేవుడు తలాంత్ అంటే ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క జీవం మనకి ఇచ్చిండి ఈరోజు జీవము ప్రతి మనకి ఈ రోజు ప్రతి దాంట్లో మనము నీకు ప్రవచన వరం ఇచ్చిండొచ్చు నీకు అద్భుతాలు చేసే వరం ఇచ్చిండొచ్చు నీకు ప్రార్థన వరం ఇచ్చిండొచ్చు వాక్యం వరం ఇచ్చిండొచ్చు నీకు ప్రతి ఒక్క ఇచ్చి భాషల వరం ఇచ్చిండొచ్చు ఆ ఇచ్చినందుకు మనము ఏ రీతిగా ఈ రోజు జీవిస్తున్నాం దాన్ని ఏ రీతిగా మనము మనం వే అయితే ఇక్కడ యజమానుడు దేశాంతరం పోయిండు తన ఆస్తిని అంతా అప్పగించి అతడు ఏం చేసిండు ఐదు తలాంతలు ఇచ్చిండు రెండు తలాంతులు ఒక్కనికి ఒక్క తలాంతి ఇచ్చిండు వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఐదు తలాంతులు ఇచ్చిన వాడు దానితోటి బిజినెస్ చేసి ఇంకొక ఐదు తలాంతులు మనకు వాళ్ళు సమకూర్చుకుండు ఇక్కడ చూస్తే ఒక్క తలాంత ఎంత అంటుండో మూడు అంటే ఇది ఒక తలాంత్ మూడు వేల ఆరు ఇజ్రాయెల్ రేటెడ్ ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ ప్రకారం చూస్తే సిల్వర్ వచ్చి ఫార్టీ ఫైవ్ కేజెస్ సిల్వర్ ఫార్టీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ చూస్తే అరవై ఐదు రూపాయలు పర్ గ్రామ్ అనుకున్నా కూడా మనకు ఎంత వస్తుంది అరవై ఐదు వేలు వేలు ఇంటూ ఎంత ఫైవ్ అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అక్కడ ఇచ్చిపోయింది అనమాట ఐదు తలాంతులు ఇచ్చిండు ఒకనికి రెండు తలాంతులు అంటే రెండు తలాంతులు అంటే లక్ష ముప్పై వేలు అంటే అరవై సిల్వర్ కాయింట్స్ తీసుకుంటే నలభై కిలోలు నలభై కిలోల కేజీ ఆఫ్ సిల్వర్ వచ్చేసి అక్కడ ఇచ్చిపోయాడు అనమాట ఒక్క తలాంత్ ఇజ్వాల్ టు నలభై ఐదు కిలోలు అంటే ఐదు తలాంతులు అంటే రెండు వందల ఇరవై ఐదు కిలోలు అక్కడ వాళ్ళకి ఒక సిల్వర్ అనేది ఇచ్చిపోయిండు సిల్వర్ అయినా గోల్డ్ అయినా కూడా ఫార్టీ ఫైవ్ కేజెస్ అనమాట ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూసుకుంటే ఇజ్రాయెల్ కరెన్సీ ప్రకారం ఈ రోజు ఉన్న రేటు తోటి చూసుకుంటాను అనమాట అంతే ఇచ్చిండట అక్కడ ఇచ్చిపోయినప్పుడు అలాగునా రెండు తీసుకుని వాడు మరి రెండు సంపాదించాను రెండు తీసుకున్న వాడు ఏం చేసిండు రెండు సంపాదించాను అయితే ఒక తలాంత తీసుకొని వాడు వెళ్లి భూమి త్రొవి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను ఆ లెళ్ళు ఏం చేసిండు అక్కడ వెళ్ళి భూమి యజమాని సొమ్ము ఒక తలాంత్ దాచిపెట్టి బహుకాలమైన తర్వాత దాసులు యజమాని దగ్గరికి వచ్చి వారి ఇద్దరు లెక్క ఏం చేసిండు దా వచ్చిండు అక్కడ వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు తర్వాత మనకి ఈ దేవుడు ప్రతి ఒక్క తలాంతని ఇచ్చిండు మనకి తలాంత్ అంటే ఎంత నీకు చేయి పెడితే స్వస్థత నీకు భాషల వరాలు ప్రవచన వరాలు ప్రతి ఒక్క దాంట్లో మనకు హెచ్చిస్తుండు డే టు డే లైఫ్ లో మనము ఎదుగుతున్నాము కానీ అవిట్లను మనము వాడుకుంటున్నామా అవిట్లను మనము యూజ్ చేస్తున్నామా ఎక్కడ వెళ్ళినా కూడా కృప వరాలు ఉన్నాయి మనకి కృప వరాలు నీకు ప్రార్థనా శక్తి ఉంది ప్రార్థన వరం ఉంది ప్రార్థన చేసి ప్రతి ఒక్క దాన్ని నువ్వు ఈ రోజు అండ్ ఆల్సో నీకు మంచి సింగింగ్ పవర్ ఉంది సింగింగ్ చేసే నీకు వాయిస్ ఉంది ప్రతి ఒక్క దాంట్లో లేదా అనేది అక్కడ దేవుడు పరిశీలిస్తున్నాం ఇక్కడ ఐదు తలాంతులు ఇచ్చిన వాడు ఐదు తలాంతులు పొందుకున్నాడు ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఐదు తలాంతులు పొందుకొని రెండు తలాంతులు ఇస్తే రెండు తలాలు సంపాదించేడు ఒక్క తలాంతి వాడు ఏం చేసిండు భూమిలో పాతి పెట్ట చూడవలసిన విషయం ఏంటంటే నువ్వు ఏ రీతిగా మారడము మన యొక్క తలాంతులను యూజ్ చేస్తున్నావు నీకు ఎక్కడ ప్రావీణ్యం ఉంది నువ్వు నువ్వు దేంట్లో ప్రావీణ్యతలో ఉన్నావు నువ్వు నువ్వు బైబుల్ చెప్పటలోనా ప్రార్థన చేయటంలోనా పాఠాలు పాడటంలోనా ఇంకా నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రతి ఒక్క మర్మము వెళ్లికి తీస్తున్నావు నువ్వు బయటికి తీస్తున్నావు అంటే ఒక్క తలాంతు ఈవెన్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఈ రోజులలో ఎవరన్నా ఎత్తుకుంటారా చాలా యోనస్తులో ఎత్తుకోలేకపోతురు ఈ రోజులల్లో సో ఫార్టీ ఫైవ్ కేజెస్ ఒక్కసారి ఎత్తుకోవాలంటే ఒక్క తలాంతే అవి రెండు తైదు తలాంతులు అంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ హండ్రెడ్ బస్తానే మనం మోయలేము టూ హండ్రెడ్ బస్తా ఎలా మోస్తామని సో ఈ రోజు నీకు తలాంతులు ఇచ్చిండ ప్రతి ఒక్కటి ఇచ్చిండి దేవుడు ప్రతి ఒక్క తలాంతులు మనము వాడుకోవాలి ప్రతి ఒక్క తలాంతును ప్రతి ఒక్కటి షార్ప్ యువర్ స్కిల్స్ అంటారు ఎవ్రీ టైమ్ ద ఎప్పుడు ఎవ్రీ టైం మనము షార్ప్ ఉంటేనే సమాజంతో మనము ముందుకు సాగుతున్నాం ఈ రోజులలో ఎన్నో టెక్నికల్ వచ్చినాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో మార్కెటింగ్ వచ్చింది ఎన్నో డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది ప్రతి ఒక్క విధంలో అందరు విస్తరించి మనం ఇంకా వెనుకనే ఉంటున్నాము ఎందువల్ల వెనుకుంటున్నాము నీకు స్కిల్స్ యూజ్ చేసుకోవాలి స్కిల్స్ అనేది దేవుడు ఇస్తాడు మనకి ప్రార్థన చేస్తే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ధ్యానం పెట్టి ప్రతి ఒక్క దాంట్లో నువ్వు యొక్క జ్ఞానం పెట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానం పెట్టి నువ్వు ముందుకెళ్తుంటే ఆ స్కిల్స్ అనేది మనకు చూజ్ అవుతుంది ఎవరో అన్నిళ్ళు బాగుపడతారు మన క్రిస్టియన్స్ ఎందుకు బాగుపడరు ప్రతి ఒక్కరు బాగుపడాలి వాళ్లకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి మనకంటే సో మనము దేవుళ్ళు ఉన్నందుకు దేనికి భయపడకుండా ముందుకు సాగాలి ఇక్కడ ఏం చెప్తుండంటే ఆ యజమాని అక్కడ ఏం చెప్తుంది ఇక్కడ అలాగే రెండు తీసుకున్న రెండు సంపాదించాను అయితే ఒక తలాంత తీసుకున్న వెళ్లి భూమి త్రవి త్రవి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను బహుకాలమైన తర్వాత దాసులు యజమానుడు వచ్చి వారి ఇద్దరు లెక్క చూచుకొన్నాడు లెక్క చూసుకుని కావచ్చు నాకు అప్పుడు ఏమైంది అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు ఏం చేసి ఇంకా తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతలు అప్పగించినే అవ్యూగాక మరి ఐదు తలాంతులు సంపాదించిందనే చెప్పేగా చెప్పాను అతడు యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంతో పాలు పొందమని అతనితో చెప్పాడు ఆయన ఏం చేసిండదు తలాంతులు ఇచ్చారు యజమానుడా నేను ఇంకొక ఐదు తలాంతులు సంపాదించిన దీని కొరకి సో ఈ ఐదు తలాంతులు తీసుకున్నామంటే అప్పుడు బలా నమ్మకమైన దాసుడా అక్కడ విడిదిస్తు మనకి అక్కడ ఏందంటే ఇచ్చిస్తున్నాం అతన్ని నమ్మకమైన దాసుడా నమ్మకమైన మంచి దాసుడా అనేవి కొంచెంలో నమ్మకంగా ఉంది అంటే ఐదు తలాంతులు కొంచెం ఇచ్చినందుకు నమ్మకంగా ఇంకొక ఐదు తలాంతులను సంపాదించిన అక్కడ దేవుడు కూడా మనల్ని మనకు ఐదు తలాంతులు ఇచ్చినప్పుడు ఇంకొక ఐదు తలాంతులు మనము సంపాదించాలి ఒక ఆత్మ ఒకవేళ మనము తొంభై తొమ్మిది గొర్రెలు ఉండి ఒక తప్పిపోయినా ఆ గొర్రె కొరకు మనము ఈ రోజు పాటు ఎవరు నశించే కొనికి వీలు ఈ రోజు ఏంటంటే నశించే వారి కొరకు ఏసు మనిషి రూపంగా ఇక్కడ వచ్చిండు నశించేదాన్ని వెతికి రక్షించిన కొరకు సో నువ్వు తొంభై తొమ్మిది గొర్రెలలో ఒకటి నశిస్తేనే దేవుడు అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చిండు సో ఈ రోజు ఏందంటే ప్రతి ఆత్మ నశించపోకుండా మనం ఈ రోజు చూడాలి మనం ఉన్నది ఎందుకు దేవుడు ప్రతి ఒక్క తలాంతా మనకి ఇచ్చినందుకు ప్రతి ఒక్క బిడ్డను రక్షింపబడనీకి మనము ఆస్కారం చేయాలి రక్షింపబడిన వారి దగ్గర మనం వెళ్ళి వాక్యం చెప్తాము ప్రతి ఒక్కరి దగ్గర వాక్యం చెప్తుంటే వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు ఆనందించి వారు విని వెళ్ళిపోతారు దాన్ని జ్ఞాపకం చేసుకోరు అదే మనం అన్నింటి దగ్గర పోతే వాళ్ళు కొత్తగా చూసి ఇదేదో కొత్త వర్డ్స్ ఉన్నాయి మన మనల్ని రక్షింపడానికి వస్తాడన్నమాట సో ఈరోజు అన్నిళ్ల చింతలో మనము వెళ్ళి ప్రతి ఒక్కటి ఏదైనాను మనము చెప్పనీకి ఆస్కారం కావాలి అన్నిళ్ళు ద్వేషిస్తారు అన్నిళ్ళు మనల్ని ప్రతి ఒక్కటి ఏది యాక్సెప్ట్ చేయరు అయినా కూడా దేవుడు మనకు సహాయుడుగా ఉన్నాడు సో నీకు ఎన్ని తలాంతులు ఉన్నాయి ప్రతి ఒక్కటి నువ్వు ప్రతి ఒక్కటి ప్రదర్శించాలి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి మనము అక్కడ ప్రదర్శించాలి దేవుని యొక్క వాక్యం చేత దేవుని యొక్క యథార్థంగా మనము ముందుకు సాగాలన్నమాట ఇక్కడ తలాంతులు ఇచ్చింది ఇంకొకరికి రెండు తలాంతులు ఇచ్చిన ఏం చేసి ఇక్కడ చూసాం అలాగే రెండు తలాంతులు తీసుకునే వచ్చి అయ్యా నీవు నాకు రెండు తరాలు అప్పగించి తివే మరి రెండు తలాంతులు సంపాదించిందని చెప్పాను అతడు యజమానుడు సేమ్ అట్లనే చెప్పింది రెండు తలాంతులు ఇస్తే నాకు ఇంకా రెండు తలాంతులు నేను సంపాదించిన ప్రభు అని అక్కడ చెప్తున్నా అనమాట చెప్పినందుకు బల నమ్మకమైన మంచి దాసుడు అని అక్కడ విడుదీస్తుండే విడిదీచి ఆయనను కూడా తన సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంత తీసుకున్న వాడు ఏం చేసిండు ఒక తలాంత తీసుకున్నవాడు వాడు భూమిలా పాత ఒక తలాంత తీసుకుని అది భూమిలో అప్పుడు తర్వాత ఒక తలాంత తీసుకున్న వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడవు చల్లని చోట పంట కూర్చుకున్న వాడనై కఠినడవై నేను ఎరుగుద్దును గనక నేను భయపడి ఆయన ఏం చేసిండు ఒక తలాంత కాబట్టి విత్తని చోట కోయి అంటే ఎక్కడైతే విత్తుతాడో అక్కడ కోయినికి ఆస్కారం లేదు చల్లని చోట పంట కూర్చుకున్నవాడన కఠినడవని నేను ఎరుగుద్దును అంటే ఆయనకు తెలుసు ఆల్రెడీ ఒక్క తలాంత వానికి అతను కఠినుడు విత్తని చోట పంటను కోస్తాడని అక్కడ చెప్తున్నాడు యజమానుడు ఎవడు మనకి ఈ రోజు మన యేసుప్రభు యజమానుడు నీకు ప్రతి ఇచ్చిండు నీకు ప్రతి ఒక్క తలాంతి ఇచ్చిండు దాన్ని వాడుకోకపోతే అది మరుగైపోతుంది మళ్ళీ తీసుకుంటాడు దేవుడు ఇక్కడ ఏం చేసిండంటే ఒక తలాంత్ ఉన్నవాడు వెళ్ళి భూమిలో దాచి భూమిలో దాచి అతను వచ్చినప్పుడు ఏం చెప్తుండు నువ్వు పంట విత్తనం వేయని చోట నువ్వు కోయేవాడు చల్లని చోట పంట కూర్చుకొని వాడు అని కట్టినడు అని నేను ఎగురుద్దు అంటాను యేసు ప్రభు ఈ రోజు కఠినై ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నీకు జవాబుదారి ప్రతి ఒక్క దాంట్లో నీకు లెక్కలాడుతురు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు నీ యొక్క వేషధారణ అని ప్రతి ఒక్కటి దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతుడు నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు ఏ రీతిగా నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు ఎక్కడ పోతున్నావు నువ్వు ఏ రీతిగా ఎవరికి ఎలా సమాధానం చెప్తున్నావు ఈ రోజు దేవుడు హృదయానుసారి మన హృదయం ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఉదయాన్ని ఎరిగిండు ఇక్కడ చూస్తే కఠినడవాన్ని నేను ఎరుగుతున్నాను గనుక నేను భయపడి అక్కడ ఏం చేస్తుండో ఒక్క తలాంత్ తీసుకున్న అతను భయపడిండు వెళ్ళి నీ తలాంతిను భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకుని అని చెప్పాను అప్పుడు ఏం చేసిండు ఒక్క తలాంతి ఏం చేసిన నేను భూమిలో దాచిపెట్టిన దేవా అక్కడ యేసు బ్రబుకి యజమానుడు యజమానుడు ఏమంటుండు చూడు వాడిని చూచి సోమరువైన చెడ్డదాసుడా ఏమంటుడు సోమరువైన చెదాసుడా నేను విత్తని చోట కోయి వాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు అతను చెప్పినట్టే విత్తని చోట కోయి వాడను పంట చల్లని చోట పంట కూర్చుకొని అంటే ఏడైతే విత్తనం వేయదో అక్కడ పంట కోసుకొని అని అక్కడ చెప్తుడు చల్లని చోట అంటే విత్తనాలు వేయని చోట పంట కూర్చుకొని నేను ఎరుగుతున్నా అంటే ఒక రీతిగా చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి విత్తనం వెయ్యాలి మన హృదయంలో యేసు ప్రభు యొక్క విత్తనం అక్కడ చాటాలి చాటి పంట కోయకునే వాళ్ళుగా ఉండాలి ఈ రోజు ఎంతగానో విస్తారంగా ఉంది పంట కానీ పనివారు తక్కువయ్యారు సో మనము ఏ రీతిగా మనము ఈరోజు జీవిస్తున్నాం ఏ రీతిగా మనం పంటను కోస్తున్నాం ఇక్కడ సోమరి అయిన చెడ్డ దాసుడు అక్కడ పేరు వచ్చింది ఒక్క తలాంత అట్లయితే నీవు నా సొమ్ము సాగుకారుల యుద్ధ ఉంచవలసి ఉండను అంటే ఏం చెప్తుంది ఇక్కడ నువ్వు నా సొమ్ము అక్కడ సాగుకారు వద్దకి ఉంచితే నేను వడ్డీ వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము అని చెప్పి ఆ తలాంతును ఆ యుద్ధను తీసివేసి పది తలాంతులు గలవానికి ఇది ఆ తలాంతు తీసుకొని మనకి ఏం చేసిండు ఒక తలాంత తీసుకొని పది తలాంతులు ఎవరి ఉన్నాయో ఆ అతనికి అక్కడ ఇచ్చిండనమాట కలిగిన ప్రతి వానికి ఇవ్వబడను అతనికి సమృద్ధి కలుగును లేని వాణి యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడను కలిగిన ప్రతి వాణికు ఎవరైతే అద్భుతాలు చేస్తారో ఎవరైతే ప్రతి వరాలు ఉన్నాయో అతనికి ఎక్కువ వరాలు దయచేస్తాడు దేవుడు సో అతడు చిన్న దాంట్లో కూడా వన్ తలాన్ని తీస్తే అతను నమ్మకంగా లేడు వన్ తలాన్ని తీసుకుంటే సోమరి చెడ్డ దాసుడు పేరు తెచ్చుకోండు ఈ రోజు మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాము ఐదు తలాంతలు ఎక్కువ ఉన్నామా రెండు తలాంతలు ఎక్కువన్నామా ఒకటి తలాంత తీసుకొని మన తలాంతిస్తే దాన్ని భూమిలో దాచి పెట్టి కొరకు వాడకుండా మనము జీవిస్తున్నామా యేసు ప్రభు కొరకు వాడాలి యేసు ప్రభు నీకు ఇంత మంచి గొంతు మనము బయట సింగింగ్ చేయాలి బయట మనకు వాయిద్యాలు వాడించాలి ప్రతి ఒక్క దాంట్లో మనకు ప్రవచన వరం ఇచ్చిండు భాషల వరం ఇచ్చిండు ప్రతి మనకు ఈ రోజు దేవుడు మనకు ఇస్తు స్వచ్ఛత వరం ఇచ్చిండు చేయి పెట్టగానే స్వస్థత ఇతరు కొందరు సో అటువంటి వరం ఇచ్చినందుకు మనము ఇంకా అద్భుత రీతిగా మన సేవలో కొనసాగించాలి ఈ రోజు ఒక తలాంతి పెడితే భూమిలో పెడితే అది సోమరేయణ చెడ్డదాసుడు ఈ రోజు మనకు పేరు సో ఈ రోజు ఏం చేస్తున్నాం మనం ఇంకా సోమరేయన చెడ్డదాసుడు ఏం చేస్తుండే ఆ ఒక్క తలాంతి కూడా పది తలాంతుల వాళ్ళకు అక్కడ యజమానుడు అక్కడ అప్ప చెప్పింది మనం ఎట్లుంటున్నాం మనం లేని వాని యుద్ధనుండి వానికి కలియని అంత మరియు పనికి ఆ దాసుని వెలుపడి చీకటిలో త్రోసి వేయడి అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉండున్నాడు ఏం చేసిండు పనికిమాలిన దాసుడు అంటే వాడు తలాంతులు ఇచ్చినా యూజ్ చేస్తలేడు తలాంతలు ఇచ్చినా కూడా ఈరోజు మనము యూజ్ చేస్తలేము తలాంతులు ఇచ్చినా మనము ప్రతి దాంట్లో ఇంకానే ఉంటున్నాం తలాంతులు ఇచ్చినా మనము ముందుకు సాగుతలేము ఆ తలాంతుని యూజ్ చేసుకోవాలి మనం మన యేసు ఈ రోజు మనకు తలాంతులు ఇస్తుడు ఐదు ఇస్తే పది చేయాలి రెండు ఇస్తే నాలుగు చేయాలి మొత్తం ఒక దాంట్లో ఎవ్రీ టైమ్ హండ్రెడ్ గా మనకు ముందుకు సాగాలి ఈ ఒక్క తలాంతి ఇచ్చిన వాడు ఏం సోమరి అయినా చెడ్డదాసుడు అయిడు మనం సోమరు లెక్క ఉండకుండా మనము ముందుకు సాగాలి ఈ తలాంతులు దేనారాలు సెక్యూలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర ఇక్కడ బైబుల్లో చూస్తే దేనారం అంటే అర్ధ రూపాయి సెకెల్ అంటే ఉంటది షెకేలు కూడా ఉంది ఇక్కడ చూస్తే మనం ఇక్కడ అన్ని ఉన్నాయి అన్నమాట దేవుడు ఇక్కడ మనకు బైబిల్లో రాసి ఇచ్చిండు సో దేవుడు ఈ చిన్న వాక్యం ను దేవుడు దీవించు గాక మరియు ఒకసారి నాయన విశ్వాలకు వెళ్ళిన స్తోత్రాలు దేవాక్యం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా మేము ఏదైతే తెలుసు మా ప్రభావం కళాంతరి ద్వారా దేవాలి మా ప్రభా మీరే మా యొక్క యజమాను మా ప్రభావమాను చూసి దేవే తోడైన చంద్రశేఖర్ అన్నీ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించండి మా ప్రభావం దీవించండి దేవా మీరే తోడైన మా ప్రభావ మీరే సాయం చేయండి మా ఎంత భారంగానో సేవ్ చేస్తున్నారు మా ప్రభావ ప్రతి ఒక్క టాలెంట్ తో నడిపించండి మా ప్రభా ముందు నడిపించండి మా ప్రభావం తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గలతండి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి సంపన్నుడు నీకు వందలు ఇస్తాయి ఆ గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరిచుకున్నైనా మమ్మల్ని సజీ లేఖలో నిలబెట్టుకున్నారు ప్రభావా దివారాత్రులు కాచి కాపాడి ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీకు స్వరం విని భాగ్యాన్ని కృపతను మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందలు ఇస్తాయా ఎవరికి లేని మీరు మాకు అనుగరించినారు ప్రవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం ప్రభావా నీకు ఎంతో వందాలిస్తా మాకు ఇచ్చిన తలాంతులు ప్రవా రెట్టింపు చేసుకోవాలా ప్రవా నైనా మాకు ప్రతి వరాన్ని మేము స్టిరప్ చేయాలా ప్రవా నా దేవా వాటిలో మేము ఫలం తీసుకొని రావాలా ప్రవ ఆ రీతిగా మేము ఫలపరితంగా ఉండాలైనా సహాయపడండి గొప్ప దేవానికి ఎంతో వందాలు అర్పించుకుంటున్నామైనా ఇచ్చిన తలాంతులు ప్రభావ సంఘక్షేమాభివృద్ధి కొరకు మేము వాడాలా ప్రవ వాటి రెట్టింపు చేయాలా తిరిగి వచ్చినప్పుడు ప్రవా లెక్క చూసినప్పుడు ప్రవా బల నమ్మకం మంచి దాసుడు అని బిరుదు మేము ఆ రీతిగా మమ్మల్ని అర్పించి బలపచమని ప్రదృష్టమైన మీ కృప వెంబడి కృపరించండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించండి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ శాసన పెట్టుకుని మీరు అక్కడ బహు సమీపమంది ప్రభా ఎక్కడ చూసిన ఎంతో భయంకరమైన కాలం అయినా గొప్పదేవా నా తండ్రి ఎంత భయంకరంగా ఉంది ప్రభా నా తన అబద్ధ బోధ ప్రపంచం అంతా విస్తరిస్తుంది ప్రోవా మీ వాక్యం ప్రభా అనేక ప్రాంతాల్లో లేదు ప్రభావ అలాంటి రక్షించాలా ప్రవ అనే కూర నడిపించాలా మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రభావా నూతనమైన ఆత్మ నడిపింపు దయచేయండి ప్రతి చోట మీ కొరకు శాక్షలు పెట్టుకుని ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ దీవించి ఆశ్రదించండి నూతనగా అభిషేకించి నా తండ్రి మాకు ఇచ్చిన తలాంతులు మీ మైమ కొరకు మేము మీ కృప వెంబడి కృపరించి ఈ నామానికి మేము తెచ్చుకుని అయినా ఆరాధనలో రాలేదు ఆ కుటుంబాలు కూడా బిడలు కూడా మీరు ఆస్వాదించండి కేబిఎం గృహర్స్ ఇస్తారు అందరి గురించి ప్రార్థిస్తాం మరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఓ దేవ మీ కృప మీ కనికరించి నూతనంగా అభిషేకించండి వాళ్ళ సేవా జీవితం ఫలపరితం చేయండి కుటుంబాల సమాధానం అనుగ్రహించండి మంచి ఆరోగ్యం దేయండి ఉద్యోగ స్థలాల్లో ప్రభావ పత్తి పని బాట్లు అంతట్లో నా దేవ నా ప్రభావ ఉన్నత స్థితి లేవు ప్రాదిష్టమైన ఆర్థికంగా మెరుగుపరచమని ప్రార్థమైన గొప్ప దేవం స్తోత్రమైన మీరు అక్కడ త్వరగంది ప్రభావం మీరు సిద్ధపడి అనేకులు మీరు సిద్ధపరచాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలా సర్వలోకానికి సర్వ సృష్టికి వార్త ప్రకటించి నమ్మిన వారిని శిష్యులుగా తయారు చేయాలనుక దిన ఆ పంటను ప్రభా మీ సన్నిధిలో మేము తీసుకొచ్చి మీకు అప్పజెప్పాల ప్రోభ అలాంటి సేవలో మమ్మల్ని నడిపించి బలపరిచి మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చూసుకు మరీ జాగ్రత్త పడి భయంతో వణుకుతోని జీవించేలా సహాయపడమని మీరే మా హృదయంలో ఉండే ప్రభావ మమ్మల్ని బలపరిచి మీ ఆత్మ నడిపించి మీ నామంట మనమే తెచ్చుకోమని మీరు ఆకులకు అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తో పరిశుద్ధ నామూన ప్రాం తండ్రి ఆ పరిశోత్త బ తండ్రి మీకు వనాలైనా మహోన్నత మీకేస్తులు స్తోత్రాలేశయ్య ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ప్రతి పనిలో విజయం అనుగ్రహించినారు మీ యొక్క వాక్యంలో ఓ ప్రభా మరి మాకు అవకాశం ఇచ్చినారు అందులో పాల్పొందులాగిన ప్రభా తలాంతలు ఎన్నే కాదు ఉన్న తలాంతలన్నీ అభివృద్ధి చేసుకోమన్నారు నైనా కాబట్టి మేము జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటే బిడ్డలుగా తయారు ఇచ్చిన ఏ తలాంతిని మేము పరీశీలించాలా ఫస్ట్ దాన్ని పరీక్షలించి పరిశీలించుకున్నాక దాన్ని అవలంబించుకోవాలా ప్రాక్టీస్ చేయాలా ప్రవు ప్రభా ప్రాక్టీస్ చేయకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది మీరు అనేక పర్యాలు మీరు మమ్మల్ని హెచ్చరించినారు తండ్రి కాబట్టి మీరు ఇచ్చిన తలాంతులను మేము గ్రహించలేక మా యొక్క ఆత్మీయ నేత్రములను విప్పండిసాయా వాటిని చూడాలా దాన్ని అనుభవపూర్వకంగా మేము ప్రయత్నించాలా అనేకల జీవితాలలో ఆదరణకరంగా ఉండాలా అటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని మాకు అందం కాని గురించి మహిమనుందామని ప్రార్థిస్తున్నాం నైనా ఈ యొక్క సాయంత్రం సేమ మేము తిరిగి సురక్షిత గిట్టి చేర్చలేక సహాయపడండి మీ మా అమ్మలో పెట్టుకోము ఆక్రీద్ధపరచుకోమని ఏసుక్రీస్తు అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ేసుక్రీస్తు కృప సమాధానం నడిపి మన అందరికీ సదాకాలం తోడ